మరి హరిదాసుడై మాయల చిక్కుబడితే వెరపించబోయి తానే వెరచినట్లవును చూరుడైనా వాడు ఏడదొచ్చిన అడ్డములేదు ఆ రీతి జ్ఞానికి విధులడ్డములేవు కారణాన అప్పటినీ కలిగెనా అది మరి తేరిన నీళ్ల పండు తేరినట్లవును సిరుల రాజైతే ఏమి చేసినా నేరమి లేదు పరమాధికారి అయితే లేదు. అరసి తనకు తానే అనుమానించుకొనినా తెవేపో సుంకరి తెలిపినట్లమును భూమెల్లమేసినా ఆబోతుకు బందెలేదు